ది ఐడియా ఈజ్ మట్టి గాలి నీరు వేడి ఈ నాలుగు కలిసి మార్పులు చేర్పులు వస్తాయి వికారం వస్తుంది వికారం అంటే దాంట్లో మార్పులు వస్తాయి మార్పులు వచ్చి మీకు పంట వస్తుంది మట్టి వీటి అలా వస్తుంది దీనికి పరిణామము ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారు ఇప్పుడు ఎప్పుడు కూడా పరిణామము అనే మాట దేనికి అన్వయిస్తుందంటే ఉపాదాన సందర్భంలోనే అన్వయిస్తుంది ఇప్పుడు కుమ్మరివాడు పరిణామం చెందికుండా వస్తుందండి అలా రాదు కుమ్మరివాడు అలాగే ఉంటాడు వాడే పరిణామం చెందిపోతే ఇంకా ఆవిడికి భర్త ఉండడు ఎందుకంటే వీడు పరిణామం అయిపోతాడు ఏదో అయిపోతాడు ఆవిడ మళ్ళీ ఇంకో భర్తను వెతుక్కోవాలిపోన్నాడు పొద్దున్న అంటే ఐడియా ఈజ్ వాడేం పరిణామం చెందడు వాడలా వాడు ఈ కుండ కారణంగా పరిణామం ఏమవు కానీ ఇప్పుడు మీరేం చెప్తున్నారు దేవుడే ఉపాదానము అని చెప్తున్నారు మట్టి పరిణామం చెంది మీకు జగ కొండొచ్చినట్టుగా మట్టి నుండి కొండొచ్చినట్టుగా చపాతీ పిండి నుంచి చపాతీ వచ్చినట్టుగా ఈశ్వరు నుంచి జగత్ వచ్చిందని నువ్వు కదా ఎవరి అంటే దాన్ని బట్టి ఏం తెలిసింది ఆ దేవుడే పరిణామం చెంది జగత్తు వచ్చినట్టుగా మనం స్వీకరించినట్లు అయితే ఈ పరిణామము సాంఖ్యుల యొక్క పరిణామం కాదు ఇది ఎటువంటి పరిణామము అంటే వివర్త రూపమైన పరిణామం ఇది కానీ పదం మటుకు పరిణామం అనే సూత్రకారులు వాడి ఉన్నారు అది మీరు గమనిది ముందు ఇది పూర్వరంగం అప్పుడు సూత్రంలో ఇత్య ప్రకృతి బ్రహ్మా అవునది పరమాత్మయే పరబ్రహ్మయే ఈ జగత్తుకు ఉపాదానము అని చెప్పడానికి ఇంకో హేతు ఉందండి అయిపోలేదు హేతు ఇంకోటి కూడా ఉంది అదేమిటది ఎత్ కారణం అంటే ఆ కారణమేమనగా బ్రహ్మ ప్రక్రియాం తదాత్మాన స్వయమకృత ఆత్మన కర్మత్వం కర్తృత్వం చె దర్శయతి కర్మకర్తృ విరోధము అని ఒకటి లోకంలో ఉన్నది లోకంలో ఉన్నది అది విరోధం లోకంలో విరోధం కానీ ఇక్కడికి వచ్చేప్పటికి అది విరోధం కాదు అది ఎలాగంటే ఏది కర్మయో అది కర్తవదు ఏది కర్తయో అది కర్మ కాదు ఇది కర్మకర్తృ ఒకవేళ కర్తయే కర్మ అయింది అని మీరు అన్నట్లయితే దాన్ని కర్మకర్తృ విరోధము అని అంటారు అంటే కర్త కర్మ ఎలా అవుతుందా కర్త కర్తగా ఉంటుంది కర్మ మరొకటి అవుతుంది కర్త అంటే పనిని చేయువాడు పనిని చేయువాడు తన మీద ఆ పనిని చేసుకోలేడు అరేమండి ఎందుకు చేసుకోలేడండి సబ్బు పెట్టి వడుతూ ఉంటే మరి తన మీదే పనిని చేసుకుంటున్నాడు కదా అంటే చూడండి ఒళ్ళు తోముకునే వాడు వేరు తోమబడే ఒళ్ళు వేరు అది మరి కాబట్టి అలాగా స్థూలంగా పోతే కుదరదు కాబట్టి కనుక కర్మ కర్త క్రియని చేసినప్పుడు తన ఆ క్రియను చెయ్యలేడు అది కుదరడు నేను ఒకసారి మా దగ్గర పంతొమ్మిది రోజుల్లో అడిగాను ఎందుకు కుదరదాయా ఊర్జ కుదరదు కుదరదు నేను అలా కుదరదు ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు తనే కర్త తనే కర్మ ఏడు కదా స్నానం చేసినప్పుడు తనే కర్త తనే కర్మ ఏడు కదా అని నేను అంటే అలాగ అదే శాస్త్రం చదువుకుంటూ అలాగా రోడ్డు మీద మాట్లాడి వాడు మాట్లాడినట్టు మాట్లాడుతూ తప్పని శాస్త్రం చదివి వాళ్ళు అక్షరం ఉండద్దా కర్మకర్తలు విరోధం కాదు కర్త కర్మ అవ్వదు నువ్వు పని నీకు దృష్టాంతం చెప్తా నీ భుజం ఎక్కి నువ్వు నడవగలిగిన రోజున నువ్వే కర్తవి కర్మవి అవ్వచ్చు అది దృష్టాంతం అంతేకాని తగుంది చెప్పిన దృష్టాంతాలు తప్పువి అవి దృష్టాంతాలు కాదు ఆత్మహత్య అన్నప్పుడు ఆత్మకు హత్య ఉండదు దేహానికే హత్య చేసి హత్య చేసేది సూక్ష్మ శరీర అభిమానము కలిగిన చైతన్యం జీవుడు హత్య చేయబడేది ప్రాణముతో కూడిన దేహము అంతే అంతే తప్ప వీడే వీడిని చంపేసుకున్న అలా ఏముండదు కాబట్టి విషమో దృష్టాంత దృష్టాంతం తప్పు సరైన దృష్టాంతం ఏమిటంటే నీ బుధాల మీద నువ్వు ఎక్కి కూర్చుని నడిచి వెళ్ళిపో అది దృష్టాంతం కాబట్టి కర్మకర్తృ విరోధము ఉండకూడదు కానీ ఒక్క ఎక్సెప్షన్ ఉంది ఇక్కడ సృష్టిలో అలా చెప్పారు ఏమని కర్త పరమాత్మయే కర్మ పరమాత్మయే కర్త కర్త దేనికర్త సృష్టించుట జగత్తును సృష్టించుట అది కర్త దే ఎవరు సృష్టించుట పరమాత్మ దేనిని జగత్తుగా సృష్టించుట అది ఇప్పుడు మీరు చపాతీలు సృష్టించారంటే దేనిని తీసుకుని మీరు చపాతీలుగా సృష్టించారు పిండి అది అది కర్మ పిండిని చపాతీగా తయారు చేయుట అక్కడ కర్మ ఏమిటి పిండి అలాగే పరమాత్మ జగత్తుగా సృష్టించుట దేని తాన్నను కర్త పరమాత్మ పరబ్రహ్మ కర్మ పరబ్రహ్మ తత్ ఆ పరబ్రహ్మ ఆత్మానం తనను ఆకూరుట జగత్తుగా చేశను స్వయం కూడా ఉంది తానే తానే అంటే తానే కర్త తనను అంటే కర్మ ఆ పరబ్రహ్మ స్వయం తదు స్వయం ఆత్మానం అపూరుతారు చూసారా కాబట్టి కర్తాకర్మ రెండు ఆ విరోధం ఎక్కడ కుదరదు ఇక్కడ ఒక్కచటా విరోధం లేదంటే కాబట్టి ఇక్కడ అక్కడ పరమాత్మ తనను జగత్తుగా చేశాను అర్థం ఏంటంటే తనలో జగత్తు ఏ విధంగా కనపడుతుందో ఆ విధంగా ప్రకటమైంది అది అక్కడ పరిణామ శబ్దానికి అర్థం అది అంతే తప్ప పరిణామం అంటే మట్టి నుంచి కొండొచ్చినట్టుగా ఏదో వికారం వచ్చిందని మాత్రం కాదు ఎందుకంటే ఈశ్వరుని వికారం వస్తే అది ఈశ్వరత్వానికే భంగం అవుతుంది అసలే విరోధం మామూలుగా విరోధం ఆ విరోధాన్ని అవిరోధంగా మనం మార్చుకునేప్పుడు కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లోనే అది కుదురుతుంది ఆ స్పెషల్ సర్కమ్స్టాన్స్కే వివర్తము అని పేరు పరిణామ పదాన్ని వాడడంలో మాత్రం తప్పులేదు ఆత్మయే కర్మ కర్మ అంటే సృజగత్తుగా తయారు చేయుట అనే క్రియలో కర్మ ఏది తానే అంటే తననే చేసింది తానే కర్త కూడా ఆత్మానమితి కర్మత్వం స్వయమకురుత ఇది కర్తృత్వం ఆ వాక్యంలో స్వయం అకురుత స్వయం అన్నది కర్తనే చెప్తుంది అకురుత అన్నది థింగ్ కర్తరి కర్త అనే అర్థంలో వస్తాయి ఇవన్నీ కూడా లట్టు లిట్టు ఇవన్నీ కూడా కర్త అనే వస్తాయి కాబట్టి అక్కడ అనే ఆ తాని బట్టి కూడా అది కర్త అని తెలుస్తూ కథం పునః పూర్వసిద్ధ సత కర్తృత్వ వ్యవస్థ క్రియమాణత్వం శక్త్యం సంపాదించం ఆ విరోధం ఉంది కదండి కర్తే కర్మ అవుతోంది అంటే విరోధం వచ్చింది ఆ విరోధానికి కొంత గతి చూపించాలి అందుకోసం వ్యాఖ్యానిస్తున్నారు ఓ ప్రశ్న వేశారు లేవండి బ్రహ్మ ఏమిటి తాను తాను ఏమిటి కర్త అది ఉందా ఉంది నిత్య సిద్ధము అప్పటికే ఉంది బ్రహ్మ బ్రహ్మ లేదనే మాట జగత్తు లేదు జగత్తు లేదు కార్యము ఉండదు జగత్తు లేదు కానీ తాను బ్రహ్మ ఉండనే ఉంది నిత్యసిద్ధము సిద్ధించియే ఉన్నది తను కర్తయ్యై ఉన్నది అటువంటి బ్రహ్మయందు కర్మత్వమును ఎలాగ నువ్వు ప్రవేశపెడతావు కార్యము పుట్టలేదు ఇంకా ఇంకా పుట్టనిదాని కర్మ పుట్టనిదాని దృష్టిలో కర్మ బ్రహ్మ కర్మ అవ్వాలి ఇప్పుడు అది కర్మ అవ్వాలంటే తాను ఎలా ఉందో అలాగే కర్మ అవ్వదు ఎలా ఉందో అలా కర్మ ఎలా అవుతుంది ఎలా ఉందో అలాగే ఉంటే అది కర్తయ్య ఉండనే ఉన్నది కాబట్టి కర్మత్వం ఎలా నువ్వు నేను స్వయం సిద్ధమై స్థిరంగా నిలిచి ఉండి అప్పటికే నిత్య సిద్ధమై ఉన్న పరబ్రహ్మయందు కర్తగా ఫిక్స్ అయ్యి ఉన్న పరబ్రహ్మ ఎందు నువ్వు కర్మత్వాన్ని నిలబెడతావు కర్మత్వం అంటే క్రియమాణత్వం దాంట్లో ఏవో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది అది ఎలా సంపాదిస్తావు నువ్వు నువ్వు నిలబెట్టగలుగుతావయా అని పూర్వపరుషం పరి పరిణామాది అంటే పరబ్రహ్మ ఇలా చేతులతోటి దాన్ని పట్టేసుకొని ఇలా పిండేసుకుని ఎదురు చేస్తున్నాడు డోంట్ థింక్ లైక్ దాట్ లోక దృష్టి దాంట్లో అక్కడ పెట్టొద్దు పురాణ దృష్టి కూడా అలా ఉంటుంది ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఆయన ఏదో ఒకటి చేస్తే కానీ జగత్తు పుట్టడో ఏదో కూర్చిదా కూర్చి కన్నా పడతాయ అలాగే అక్కర్లేదు ఆ ప ఇప్పుడు మీరు ఘటాన్ని నిర్మాణం చేయండి అంటే మట్టి అక్క మట్టి అక్కర్లేదయా చేయి స్వయం నువ్వే మట్టిగా భావన చేసుకుని చేయి అంటే అప్పుడు మీరేం చేస్తారు కూర్చొని అహమస్మి నేను ఉన్నాను నేను ఘటాన్ని తయారు చేయమన్నాడు తయారు చేయడం అంటే భావన చేయడమేగా భావన చేయడానికి మనస్సు ఉండనే ఉందిగా మనస్సు అంటే నేనే కాబట్టి నేనే ఘట అని భావన చేశాను చూడండి అక్కడ క్రియమాణత్వం లేదు అంటే ఇలాగేదో పిండి వేసుకుని గుంజేసుకుని అలాంటివి లేదు కానీ పరిణామం ఉన్నది సూక్ష్మమైన పరిణామం భావనలో మార్పు వచ్చింది అలాంటి పరిణామం వల్లనే ఈ జగత్తుంది ఫిలాసఫర్స్ అందరూ మరి ఇటువంటి కంక్లూషన్స్కే రీచ్ అవుతారు జగత్ ఈజ్ దూమెంట్ పరమాత్మ యొక్క మనస్సు యొక్క చలనానికే జగత్ అని మన మనస్సు యొక్క చలనానికి పేరేమిటో చెప్పండి మీ సంసారాన్ని వాజపేయుడు వర వనస్సు యొక్క చలనానికి సంసారములు వేరు పరమాత్మ యొక్క వనస్సు యొక్క చలనానికే జగత్తులు వేరు అద్దెరా జగత్తు అంటే అదేదో అక్కడ ఓ బడ్డరాయిలా కూర్చుని ఉందండి పరమాంటి రెండింటికి మనస్సే కాదు ఆ మనస్సులో వచ్చే పరిణామమే చలనం ఉంటే పరిణామము అదే కాదు దట్ ఈస్ ది ఐడియా అక్కడ పరిణామ శబ్దానికి అర్థమాత్రమే అర్థం అలా వచ్చింది జగత్తు అంతేగాని పౌరాణికులలాగా పౌరాణికులకి జగత్తు కావాలంటే భార్యాభర్త ఉండాలి వాళ్ళు పౌరాణికులు ఉంటే మరి అండి భార్యాభర్త ఉండకుండగా జగత్తు సృష్టి సృష్టి లగు సృష్టి అంటే భార్యాభర్త ఉండదు మరి ఉన్న భర్త ఒక్కడే ఉన్న భార్య ఏంటంటే ఏదో రకంగా భార్యను వ్యవస్థ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే సృష్టి కుదరదు అని చేతనే పౌరాణికుల సృష్టి అంతా భార్యాభర్తల రూపంగా ఉంటుంది ఎందుకంటే మన చుట్టూ జరిగే సృష్టిని బట్టి వాళ్ళలా భావన చేస్తారు లోకానువాద రూపం పురాణం పురాణం అంటే లోకానువాద రూపంగా ఉంటుంది లోకాన్ని చూసుకుని అనువాదం చేస్తుంది లోకాన్ని చూసుకుని దాన్ని బట్టి అనువాదం చేస్తారు ఉపనిషత్తు ఏం చేస్తుందో తెలుసునండి లోకాన్ని కిటికీలోని అవతలు పారేసి తత్వాన్ని ప్రతిపాదిస్తారు లోక విరుద్ధంగా ప్రతిపాదిస్తారు లోకాన్ని ఖాతరు చేయకుండా ప్రతిపాదిస్తారు ఉపనిషత్తులు పురాణం అయితే లోకంలో ఎలా ఉందో ఎలా ఉందో చూసుకో అంటే అంతా కొట్లాడుకుంటున్నారండి ఓకే దేవతలు రాక్షసులు కొట్లాడుకున్నారు అలా మొదలవుతుంది మన పార్టీ ఏమిటి మన పార్టీ కాంగ్రెస్ ఫలానా చాలా మంచివాడు ఆ కానీ ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు అంటే హోలాగా అయితే బీజేపీలో కూడా అకేషనల్గా మంచివాళ్ళు ఉంటారు అని కదా తేలింది రాక్షసుల్లో కూడా మంచివాళ్ళు ప్రహ్లాదు లాంటి వాళ్ళు ఉంటారు అని ఇలా పోతుందండి అంత లోకానువాదంగా ఉంటుంది పురాణం మీరు పురాణము లోకాలు పురాణ లక్షణము పురాణము లోకానువాద రూపము అతిశయోక్తి ప్రధానము అని మీరు సంకేత ప్రధానము అని మూడు ప్రతీక ప్రతీకాత్మకము నాలుగు మాటలు చెప్పేస్తే పురాణ సారమంతా వచ్చేసింది ఇంకా డీటెయిల్స్నే ఉంది ఇంకా అది మీరు పురాణం చదువుకోవచ్చు తప్పేం కాదు బాగుంటుంది కూడా పురాణం పురాణంలో కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చాలా రొమాంటిక్గా ఉంటాయి రొమాంటిక్ స్టోరీస్ పరిణామము ఈశ్వరుని ఎందు పరిణామం అంటే ఆ భావనాత్మకమైన పరిణామం వచ్చింది అనే అభిప్రాయం పూర్వసిద్ధోపి విశేషేణ వికారాత్మనా పరిణమయామాస ఆత్మానం ఇది అంటే అంతకు ముందున్న ఆత్మే ఇంతక నేను చెప్పిందే అదే అదే వాక్యం అంతకుముందు నిత్యసిద్ధమైన ఆత్మే కర్త అయిన ఆత్మే ఆత్మయే కర్తగా నిలిచి ఉన్న ఆత్మయే తన ఎందు ముందు లేని విశేషములను అంటే తేడాలను నామరూపములను తేడాలను ఇప్పుడు ప్రకటించింది ఇప్పుడు పిండి ముద్ద ఉందనుకోండి పిండి ముద్దకి విశేషం ఏమైనా చెప్పగలరా మీరు ఏం చెప్పలే అంటే విశేషం అంటే ఎలా చెప్పాలి చాలా బాగుంది పుష్టిగా ఉంది పుష్టి కలిగిస్తోంది నాకు ఆకలి తగ్గింది ఇలాంటి విశేషం చెప్పాలి చెప్పాలంటే మీరు పిండి ముద్దగా ఏం చెప్పగలరు చెప్పలేదు ఆ పిండి ముద్దని కొంచెంలాగా సాగతీసి సాఫీ చేసి కొంచెం హీట్ హీట్ చేయటం అన్నది ఇట్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ అవర్ హ్యాబిట్ కొంచెం దాన్ని హీట్ చేసి చపాతి అంటే ఏమిటో తెలుసునండి ఇట్ ఈజ్ అన్ ఎడిబుల్ స్పూన్ స్పూన్ తోటి కూర తిన్నారనుకోండి మళ్ళీ ఆ స్పూను కంచెంలో విడిచిపెట్టాలి చపాతి ముక్కతో కూర తిన్నాలనుకోండి అప్పుడేమవుతుంది ఆ స్పూన్ స్పూన్తో కూర తిన్నట్టే కూర తినడానికి ఉపయోగించే చెంచాయి ఎటువంటి చెంచా తినేసేటువంటి చెంచా దాన్ని కూడా తినేస్తారు ఇప్పుడు ఐస్ క్రీమ్లు ఎలా చేస్తారు అలాగే కోన్ ఇస్తారు నేను అనుకున్నాను ఒకప్పుడు ఈ కోన్లో అవతల బాగా కోలు నిజంగా లేవు నాకు తెలీదు కొంచెం విలేజ్ లక్షణం ఈ ఐస్ క్రీమ్ కోనే కూడా చేతిలో పెట్టాడు పైదంతా తినేసిన తర్వాత ఇంకా లోపల ఉంటే దానితో కుస్తాం తినచ్చున్నామో నువ్వు కొనుక్కు చూడలేదు ఇది దీన్నే చూస్తే అది ఏదో పెట్టాలాగా ఏదో ఉంది దీన్నేనా కొరకు కొరుకు నువ్వు కొరుకు సార్ కొరికితే ఎడిబుల్ తినేసేయచ్చుదాన్ని దట్ ఈస్ వాట్ చపాతి కాబట్టి సో దాని దానికి కొన్ని విశేషాలు వస్తాయి ఇట్ బికమ్స్ ఎడిబుల్ ఈటింగ్ స్పూన్ ఇట్ ఇట్ ఈ స్పీస్ వన్ దే కాల్ అేబుల్ ఫుడ్ కొన్ని వెజిటబుల్స్ తినడానికి ఇది కొంత సాధనము పుష్టి కలుగుతుంది ఆకలి తీరుతుంది రుచిగా ఉంది రుచిగా లేదు మొన్నటి కంటే ఇవాళ బాగుంది మొన్న ఇవాళ నిన్నటి కంటే మాత్రం బాగులేదు ఇవన్నీ విశేషాలు ఆ విశేషాలు రావడం కోసం ముద్దని ముద్దగానే అట్టపెట్టేస్తే ఈ విశేషాలు రావు కాబట్టి ముద్దను కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయటం ఇలా సాగతీయటం ఇది చేయటం వికారము మార్పు చేయటం అంతే జరుగుతుంది నథింగ్ మోర్ దాన్ దాట్ అంతకుముందేదో ఈ మార్పులన్నీ అయిన తర్వాత కూడా అదే అదేంటారైనా సో ఆత్మ ఎప్పుడూ ఉంది ఈ జగత్తు లేదు తప్ప ఆత్మ ఎప్పుడూ ఉంది ఆ కర్తయ్య ఉన్నది అది ఏం చేసిందంటే తన ఎందు అంతకుముందు లేని నామరూపాది వికారాలను తెచ్చిపెట్టుకుంది తెచ్చిపెట్టుకుని అంతకముందు నిర్వికారంగా నిర్విశేషంగా నిర్వికారంగా అంటే మార్పులు చేర్పులు లేకుండా నిర్విశేషంగా అంటే తేడాలు పాడాలు లేకుండా ఉన్నదా ఉన్నది ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పుల్ని భావన చేసుకుని తెచ్చు పెట్టుకుని కొన్ని కొన్ని తేడాలు తెచ్చుకుంది ఇగో ఇక్కడ హిమోత్ పర్వతము అక్కడ గంగానది ఇగో ఇక్కడ పశువు ఇక్కడ పక్షి ఇక్కడ మనిషి అలాగా వి కాలాలు తెచ్చిపెట్టుకుంది తెచ్చిపెట్టుకుని అదే జగత్తుగా ప్రకటమైనది ఆత్మానం అకూరుత అంటే అటువంటి మార్పు చేర్పుకే ఆత్మానం అనే ద్వితీయ యకవచనంతో నిర్దేశము కాబట్టి ఇక్కడ కర్మకర్తృ విరోధము వాస్తవానికి లేదు వికారాత్మనా చ పరిణామ ప్రకృతిషు ఉపలబ్ధ తర్వాత ఏమంటారంటే ఒకప్పుడు ఏం చేస్తారంటే కొమ్మరి మట్టిని కొండగా చేశాను అని కర్త కర్మ వేరుగా చూపిస్తారు ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ మట్టి ఎంత బాగుందో తెలిసినా అంతకుముందు తెచ్చిన మట్టి బాగులేదండి ఈసారి వచ్చిన మట్టి లోడ్ ఎంత బాగుందంటే చూడండి ఆ మట్టి అంతా కుండలై కూర్చుంది పో ఒక గంట అయ్యేప్పటికి మొత్తం మట్టి అంతా కుండలు కూర్చుంది అని పాదప్రయోగం చేస్తాడు అంటే మట్టి కుండలు అన్నప్పుడు ఎలా ఎలా అయింది మట్టి కుండలుగా ఆ మట్టి ముద్దలైంది ఆ ముద్దలు చక్కర మీదే కూర్చుని అలా అలా అది అవే అయిపోయా అన్నట్టుగా మీకు పదప్రయోగం ఉంటుంది అలాగంటే పదప్రయోగం చేయొచ్చు అది తప్పేం కాదు ఉన్నాయి అలాంటి పదప్రయోగాలు సో రాయి ఉంది గోడమే పెట్టారు ఒక ఆయన ఉన్నాడు ఆ రాయి పడిపోవడానికి సిద్ధంగా ఉందన్నాడు రాయి కర్త చేశాడు కదా రాయిని కర్త చేశాడు కదా అలాంటి పదప్రయోగాలు ఉంటాయి కాబట్టి ఎక్కడైనా సరే మట్టే కొండ అనే సందర్భంలో మట్టిలో మార్పులు చేర్పులు వచ్చి పరిణామము వచ్చి కుండగాగుట అనే పరిణామాంశంలో పోలిక పరిణామాంశంలో పోలిక కులాలుడు అవసరము అని ఆ పోలిక పట్టు ఇక్కడ మట్టే కొండలుగా అవడం అనేది లోకంలో అలాంటి సందర్భాలు ఉన్నాయి కనుక అటువంటి సందర్భాన్ని ఇక్కడ భావన చేసుకోండి అలాగా అయినప్పుడు ఒకటే అనేకంగా అయినప్పుడు మార్పులు చేర్పులు దానికే వికాదము ఉంటారు దానికే పరిణామము ఉంటారు మీరు అటువంటిది లోకంలో చూస్తున్నారు కనుక అలాంటిది ఇక్కడ అయింది మీరు భావన చేసుకోవాలి కర్త అంశంలో పోలిక కాదు ఇంకా అక్కడ కర్త వేరే అవసరమయ్యాడు అని ఆ అంశంలో పోలిక లేదు రెస్ట్ ఆఫ్ ది దాంట్లో మీరు పోలికను పెట్టుకోవచ్చు స్వయమితి విశేషణాత్ నిమిత్తాంతరానపేక్షత్వమీ ప్రతీయతే మట్టే కుండలు అయిపోయిందండి అన్నప్పుడు స్వయంగానే అందరు ఊరికే మట్టి చూడండి మట్టి ఎంత బాగుందో గంట ఎప్పుడు అన్ని కుండల కింద అయిపోయి కూర్చుంది అంటాడు అంతేగాని మట్టి గంట ఏపటికి స్వయంగా తానే కొండలైపోయి అని అండవు స్వయం అని అండవు అంటే అక్కడ ఆ స్వయం అనే మాట పడలేదు కాబట్టి నిమిత్తం అనేది ఒకటి ఉంది ఆ నిమిత్తమే కులాలుడు అని తెలుస్తుంది ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే పరబ్రహ్మయ్యే జగత్త కూర్చుంది కానీ నిమిత్తాంతరము లేదు కాబట్టి మీరు ప్రత్యేకంగా స్వయం అనే మాట వేయాల్సి వచ్చింది కాబట్టి స్వయం అనే పదమును వేయటం ద్వారా జగత్తుగా అయినది మార్పులు చేర్పులు వచ్చి జగత్తుగా అయినది మట్టి మార్పులు చేర్పులు వచ్చి కుండలు బాణలు అయినట్టుగా పరబ్రహ్మ మార్పులు చేర్పులో వచ్చి జగత్తుగా అయిపోయింది కానీ మట్టి విషయంలో కులాలుడు అనే నిమిత్తం వేరే ఉన్నట్టుగా ఇక్కడ మాత్రం కులాలు నిమిత్తం వేరే లేదు సుమా అని సూచించటం కొరకు స్వయంలు వేశారు ఇంట్లో మీకు రహస్యం చెప్తా కదండి ఆ రహస్యం ఏంటంటే మట్టి కొండలుగా అయిందిగా అది ఖాయం కదండి తేడా ఏ మట్టిలో మార్పులు చేపలు వచ్చి కొండలుగా అయిపోయింది కొండలు వచ్చాయండి కుండలు బాణలు వచ్చాయి దాంట్లో సందేహం లేదు కదా అయితే మీ అభిప్రాయం ఏంటంటే మట్టి కుండలు మొదలైనవి అవుతా అది బాగానే ఉన్నాయా కానీ నిమిత్త మిత్తము అనేది ఒకటి ఉండాలి నిమిత్తము అంటే కర్త కర్త అనేది ఒకటి ఉండాలి కర్త లేనిదే ఉండ మార్పు ఉండదు అని వీడి భావన అందుకోసం వీడికి ఒక అర్థం చూపించాలి కర్తను చూపించాలంటే దృష్టాంతం ఎటువంటి తీసుకుంటాం అలా స్పష్టంగా కర్త అనేవాడు ఒక నిలబడి ఉంటాడు అక్కడ అలాంటి దృష్టాంతం తీసుకుంటాం ఆ దృష్టాంతమే మట్టి కుండలుగా అయినప్పుడు కుమ్మరి వాడు ఆ దృష్టాంతానికి మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం దాంతో ప్రతి సందర్భంలోనూ మనకు కర్త ఒకటి చూపిస్తూ ఉండాలి కర్త ఒకటి కానీ ఈ సృష్టి ఎంత విచిత్రమైనదంటే ఒకటి మరొకటిగా మారిపోతుంది అనేకంగా మారిపోతుంది కర్త ఉండదు వేరే కర్త ఎవడో ఉండడు అదే అదే కర్త కావాలా ఏమగన్నా అదే కర్త కర్త అక్కర్లేదురా అంటే వాడికి అర్థం కాదు కాబట్టి ఏం చేయాలి బండవాడికి ఏదో సామెత ఏదో చెప్పాలి ఇంకా కాబట్టి కర్త అక్కర్లేదురా ప్రతిదానికి కాదు మరి కుండ చేసినప్పుడు కర్త ఉన్నాడు అరే కుండకుంటే ఉండని దీనికి అక్కర్లా నీ జుట్టు తెల్లబడింది ఎవడో కర్త కర్త ఎవడో చెప్పండి దేవుడు కర్త ప్రకృతికర్త కర్మకర్త నేను కర్త ఏదో చెప్పాలి కర్త అక్కర్లేదు చెమట పట్టింది ఎవరికర్త సూర్యుడు కర్త ఉక్క కర్త గాలి కర్త నేను కర్త ఏదో చెప్పాలి అక్కర్లేదు కర్త కర్త అక్కర్లేదు కర్త ఒకడు ఉండి తీరాలి అనే ఒక సంస్కారాన్ని మనస్సులో పెట్టుకునేది ఆ సంస్కారాన్ని స్వీకరించి మాట్లాడుతున్నారు దుర్జనస్తుష్యతు అనే న్యాయాన్ని అనుసరించి అంటే ఏమిటి వీడు కర్త కర్త కర్త ఏదో ఒక కర్త చెప్పకపోతే వీడు ప్రాణం తీస్తాడు వదిలిపెట్టాడు కాబట్టి వీడికి సంతోషపెట్టడం కోసం ఒక అర్థం చెప్పు అని శృతి ఆ దేవుడేరా దీనికి కర్త అని చెప్పింది మీరు కర్త అక్కర్లేదండి జగత్తుకి ఉపాదానం ఎవరు దేవుడు అంటే సరపడింది సినిమాకి ఉపాదానం ఎవరు ప్రకాశము సరపడింది ఇట్ ఈస్ క్లీన్ ఇంకా మళ్ళీ ఇంకా వేరే కర్త అక్కర్లేదు దానికి మీరు ఆ స్థితికి వచ్చేస్తే ఈ కర్త అనే మాటను డ్రాప్ చేసచ్చు కాదు సృష్టి దృష్టివాదంలో వాడు ఆ స్థితికి రాడు సృష్టి దృష్టివాదంలో ఉన్నవాడు పురాణ దృష్టిలో ఉంటాడు వాడు వాడికి కర్త కావాలి కర్మ లేకపోయినా అంటే ఉపాధానం లేకపోయినా సర్దుబాటు చేసేసుకుంటాడు ఏదో మహిములు మీరే కర్త లేకపోతే వాడికి పని అవ్వదు అసలు అందుకోసం చెప్పాను కదా మీకు సృష్టి కావాలంటే భార్యాభర్తలు ఉండాలనే అలాంటి ఆలోచన సంథింగ్ సిమిలర్ టు దాట్ కర్త ఉండాలి అందుకోసం వాడిని మనస్సులో పెట్టుకుని సృష్టి దృష్టి వాదంలో అది ఇనీషియల్ స్టేజ్ కనుక మందాధికారులను ఉద్దేశించి చెప్పిన వాదము కనుక కర్త అనే మాటను కూడా పిక్చర్లోకి తీసుకొచ్చి ఆ పరమాత్మయే కర్త అని చెప్తూ ఉంటారు అంటే అర్థం ఏంటో తెలుసునండి కర్త అక్కరలేదు అని అర్థం ఫైనల్గా కర్త అక్కర్లేదురాది ఏంటి అని అర్థం ఎందుకు తంటే దానిలో మిథ్యారూపమైనా దానికి సత్యమైతే కర్త కావాలి కానీ అలా పోతుంది అరే ప్రస్తుతానికి కర్త కావాలి మరి ఆ కర్త ఎవరు స్వయం స్వయం మన విశేషణం వేయడం చేత మరో కర్త ఎవడైనా కావాలని నువ్వు పెట్టుకోకు అనే మన వాళ్ళు పౌరాణికులు ఏం చేశారంటే సృష్టించడానికి ఒక కట్ట కావాలి సృష్టించిన వాడు పాలించడానికి కుదరదు పాలించడానికి ఇంకొక ఆయన కావాలి సంహారం చేయడానికి మరొక ఆయన కావాలి అని ముగ్గురు పెద్ద ఆయనలు వచ్చారు ఇప్పుడు వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు అయితే బాగుంటుంది మళ్ళీ ఒకళ్ళకి పెళ్ళి అయి ఇంకోళ్ళకి పెళ్లి కాక ఇలాంటి సమస్యలు వద్దు ముగ్గురికి కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి పెళ్లిళ్ళు అయిన తర్వాత పరివారం లేకపోతే మళ్ళీ ఏదో ఇష్యూ ఉంటుంది జలశీలనే ఉంటాయి కాబట్టి పదివారం కూడా వాళ్ళకి పిల్లలు మనవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇంతమంది ఉంటే మరి పరిచారకులు ఉండకపోతే పరిచర్య చేసేవాళ్ళు ఉండకపోతే ఎక్కడ కుదుర్తుంది అంచేత ఆయనకి ఆయనకి ప్రమథ గణములు బ్రహ్మదేవుడికి ఎవరు పరిచారకులు ఉన్నట్టు కనపడదు ఏదో ఆయన లక్ష్యాలు ఉంటాడు సో ఇదంతా ఒక లోకానువాదంగా ఉంటుంది ఉపనిషత్తుల్లో అసలు కర్తే అక్కర్లేదు అంటుంటే నువ్వు ఎక్కడి నుంచి కొట్టుకొస్తావు కర్తే అక్కర్లేదు ఉపాదానమే బ్రహ్మ సరిపడింది పృథివీయే బ్రహ్మ ఆకాశమే బ్రహ్మ ఇంత కర్త అక్కర్లే అదే కర్త కర్త అక్కర్లేదు కాదు కావాలని అదే కర్త తస్య కర్తారమపి విద్ధి అకర్తారమ్యయం కానీ కర్తను నేనేం తెలుసుకో మీకు తెలివితేటలు ఉన్నట్లయితే కర్త అక్కర్లేదని కూడా తెలుసుకో లేదు కర్తకి కాదు అని కూడా తెలుసుకో ఈ జాతనైతే అది కూడా తెలుసుకో ఇవన్నీ కూడా జగన్ మిథ్యాత్వంలోనే కుదురుతాయండి జగన్ మిథ్యాత్వం అంగీకరించకపోతే ఇవేమీ సిద్ధించవు ఇప్పుడు అక్కడ రెండు సూత్రాలు ఇంతవరకు ఒక సూత్రంగా చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇంకో రకంగా ఆత్మకృతే అది ఒక సూత్రం పరిణామాత్ అది రెండో సూత్రం ఓకే అంటే అది ఇరవై ఆరో సూత్రం అయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆత్మకృతే ఆత్మ పరిణామాత్ ఇరవై లేదా మీరు అధికరణం దృష్ట్యా తీసుకుంటే అధికరణలో ప్రకృతిష్ట ప్రతిజ్ఞా దృష్టాంతాలు పురోధాత్ మొదటి సూత్రం అభిధ్యోపదేశాచ రెండో సూత్రం సాక్షాచోభయానాత్ మూడో సూత్రం ఆత్మకృతే పరిణామాత్ నాలుగో సూత్రం లేదా ఆత్మకృతే హే నాలుగో సూత్రం పరిణామాత్ ఐదో సూత్రం ఎందుకంటే అలా పాఠం ఉంది ఆ పాఠం ఎక్కడి నుంచి వచ్చిందంటే కొన్ని పుస్తకాల్లో ఆత్మకృతేహి దగ్గర ఫుల్ స్టాప్ ఉంది కొన్ని పుస్తకాల్లో ఫుల్ స్టాప్ లేదు ఫుల్ స్టాప్ లేదు పరిణామాత్ పక్కన ఉంది ఫుల్ స్టాప్ కాబట్టి ఆత్మకృతే పరిణామాత్ ఒక సూత్రంగా తీసుకుంటాం కాదు మా పుస్తకంలో ఆత్మకృతేహే పక్కన ఉంది ఫుల్ స్టాప్ ఓకే హ్యావ్ యువర్ వే డజన్ మ్యాటర్ ఆత్మకృతే ఇంకా వ్యాఖ్యానం చేసి ఇదేం లేదు పైన చెప్పింది ఆత్మకృతే పరిణామాదితి వా పృథక్ సూత్రం ఆత్మకృతే అన్నదానికి అర్థమేం చెప్తారు ఆ సృష్టిని చేసినది బ్రహ్మ తానే కనుక ఆ బ్రహ్మ ఏని విత్త కారణము అని చెప్పండి పరిణామాత్తను వేరే సూత్రం పెట్టుకోండి అప్పుడేమని చెప్తారు ఆ సృష్టి అవ్వడానికి బ్రహ్మయే మార్పు చెంది సృష్టి అయింది కాబట్టి బ్రహ్మయే ఉపాదాన కారణము అని రెండు సూత్రాలకి ఒకటి నిమిత్తం ఒకటి ఉపాదానము చేసేసుకుంటే సరిపడుతుంది కాబట్టి పరిణామాత్త వేరే సూత్రంగా చేసుకున్న సందర్భంలో ఆత్మగురుతేహికి వేరే అర్థం చెప్పక్కర్లేదు పైన చెప్పింది సరిపడుతుంది ఆ వేరే సూత్రం చేసినప్పుడు ఇలా అర్థం చెప్పుకోండి మీరు ఆ సూత్రం ఏమిటి ఇతశ్చ ప్రకృతి బ్రహ్మా అంటే దేన్ని గ్లాస్ ఓవర్ చేయకుండా అంత కవర్ చేసుకుంటూ తరువాగా చూసుకునే పద్ధతి శంకరలు అవలంబిస్తారు అందుకోసం అలా రాసుకున్నారు మళ్ళీ దానికి కొత్త సూత్రానికి రాసినట్టుగానే రాసుకొస్తున్నారు పరిణామాత సూత్రం పంచమీ భక్తిలో ఉంది కాబట్టి హేతు కాబట్టి దేనికి హేతు జగత్తునకు నిమిత్త కారణం మాత్రమే కాకుండా ఉపాదాన కారణం కూడా పరంబ్రహ్మయే అని చెప్పుటకు ఇంకొక హేతు ఇదిగో ఏమిటి యత్కారణం బ్రహ్మణ ఏవ వికారాత్మనా పరిణామ సామానాధికరణ్యేనా ఆమ్నాయతే ఆ కారణమేమంటే ఆ హేతు ఏమంటే చూడండి బ్రహ్మయే తన ఎందు వికారమును పొంది మార్పును పొంది జగద్రూపంగా ట్రాన్స్ఫార్మ్ అయినది పరిణామమును చెందినది అని మనకి స్పష్టంగా తెలుస్తోంది ఎందువల్ల శృతిలో ఆ వాక్యములు అలా చెప్తున్నాయి సమానాధికరణ్యం అంటే సమానాధికరణ్యము అంటే రెండు ఒకే విభక్తులో ఉంటాయి దాన్ని సమా అంటే విభక్తి ఎలాగంటే బంగారము నగ అయినది అన్నప్పుడు బంగారము ఏ విభక్తి ప్రథమావిభక్తి అండి ధూము ఊలు రహమావిభక్తి బంగారమే ఆభరణము అయినది బంగారము ఏ విభక్తి రహమావిభక్తి ఆభరణము ఏ విభక్తి ప్రథమావిభక్తి రెండు ప్రథమావిభక్తే ఉన్నాయి అంటే ఎప్పుడు రెండు ప్రథమావిభక్తుల్లోనే ఉన్నప్పుడు తత్వము ఒకటే అవుతుంది రెండు వేరువేరు తత్వాలము కంసాలివాడు నగ ఆభరణమును చేశను అప్పుడు కంసాలివాడు ప్రథమాభిశృష్టి ఆభరణమును ద్వితీయ అభిశృష్టి రెండు ఒకటే తత్వం కాదు వేరువేరు తత్వాలు బంగారము ఆభరణము అయింది రెండు ఒకటే ఏది బంగారమో అదే ఆభరణము ఏది ఆభరణమో అదే బంగారం మరి అదే ఇది అదే అయినప్పుడు అది కారణము ఇది కార్యము అంటున్నావేవిరామలు నువ్వు అని ప్రశ్న అంటే బంగారము కారణము ఆభరణము కార్యము కరెక్టే బంగారణము తనలో మార్పులు చేర్పులు వచ్చిన కారణంగా ఆభరణము అయినది అని పరిణామాన్ని ప్రవేశపెడితే అప్పుడు కారణము కార్యము మీటి తెలుస్తాయి అంటే భేదము ఉంటుంది అభేదము ఉంటుంది పరిణామం లక్షణం భేదము అభేదము భేదమేమిటి బంగారము కారణము ఆభరణము కార్యము భేదము अभेदेविटी यंगारमो अदे आभरणों यदि आभरणमो अदे बंगारमू अदे अभेद भेद सहिष्णु अभेद अला श्रुति इलागा सचावत निरुक्त निरक्त इदिने सत् अखड़ तैतली अ క్రిరియంలో అది తనను తానే జగత్తుగా తయారు చేసుకోండిను అది ఎలా తయారు చేసుకుంది సత్యత్యచ్చ అభవత్ అదే సత్ అయింది మూడు పృథ్వీ ఆపహ అగ్ని మూడు కంటికి కనబడే మూడు అదే అయింది త్యచ్చ అభవత్ కంటికి కనబడాన్ని రెండు కూడా అదే అయింది అవేమిటి వాయువు ఆకాశము ఓకే నిరుక్త నిరుక్త నిరుక్తము అదే అయింది నిరుక్తమంటే ఇంకో పృథివీ జగత్తు మనుషులు పక్షులు పశువులు కంటే కనపడుతూ ఉంటాయి ఇది అవి అదే అయింది అనిరుక్తము అంటే మనకు కనపడవు స్వర్గం దేవతలు ఎక్కడో ఉంటారు ఊహించుకోవాలి అవి అది కూడా అవి కూడా ఆ పరబ్రహ్మయే అయింది ఇప్పుడు మీరు స్వప్నంలో ఇది నాకు బాగా తెలుసు అంటారు ఆ తెలిసింది ఎవరయ్యారు మీరే అయ్యారు ఇదేమిటో నాకు తెలియదండి అంటారు స్వప్నంలో ఆ తెలియనిది ఎవరయ్యారు మీరే అయ్యారు నిరుక్తం చ నిరుక్తం చబట్టి పరిణామం అంటే అది అక్కడ కాబట్టి ఇక్కడ ఈ పరిణామం ఎవరయ్యారు పరబ్రహ్మయే అలా మార్పులు చేర్పులు అయినది అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఇప్పుడు ఉపాదానం ఎవరవుతారండి పరబ్రహ్మే అవుతారో ఇంకోటి వస్తుందా పరబ్రహ్మయే ఉపాదానం బాగుంది కదా యో నిశ్చి గీయతే వ్యాఖ్యాత వ్యాఖ్యా తర్వాత సూత్రం అండి ఈ పుస్తకంలో లేదనమాట ఉంది ఏతే వ్యాఖ్యాత వ్యాఖ్యాత ఇది శ్రీమద్ బ్రహ్మసూత్ర శాంకర భాష్యే సమన్వయాఖ్య ప్రథమోధ్యాయ స్మృత్యవకాశ దోష ప్రసంగ అన్యస్మృత్యనవకాశ దోష ప్రసంగా చక్కటి అధికరణం చదువుదిరగాలి యూ కెన్ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఇయర్ ఈ రెండు సూత్రాలు బుధవారం నాడు క్లాస్లో అయిపోతాయి పూర్ణిగం పూర్ణ